అస్సలం అయికు వరమతుల్లా వరకాతు అల్హముదు సలాత వలాం వాలా రసూలిలా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివునారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాల గురించి ఈ మూడవ ఎపిసోడ్ సామూహికంగా జమాత్తో మస్జిదులు నమాజ్ చేయడం కూడా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ఒకటి అల్లాహిబార్ ఈరోజుల్లో మా ఫలానా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు మా ఫలానా క్లాస్మేట్ ఫలానా పార్టీ చేసుకుంటున్నాడు నాకు దావత్ ఇచ్చాడు అని ఎంతో దూరం వెళ్తాము కదా కానీ ఎప్పుడైనా గమనించారా ఈ హీత్ను మన్ గద ఇల ఎవరైతే మస్జిద్కు వెళ్తూ ఉంటారో మస్జిద్ నుండి వస్తూ ఉంటారో ప్రతీ వెళ్ళే తిరిగి వచ్చే సందర్భంలో అల్లాహారి గురించి స్వర్గంలో ఒక ఉత్తమమైన దస్తర్ఖాన్ వాటిపై తినడానికి ఎంతో మంచి మంచి తినుబండారాలు స్వర్గపు యొక్క అన్నపానీయాలు పేర్చి ఉంటాడు లహోర్ గమనించండి స్వర్గం కంటే ఉత్తమమైన విషయం ఏదైనా ఉందా అక్కడ మీకు ఆతిథ్యం ఇవ్వబడుతుంది కంటే గుప్ప ఉదారుడు దయగలవాడు కారుణ్యం గలవాడు ఇంకెవడైనా ఉన్నాడా లేడు అలాంటి అల్లాహ్ మీకు ఆతిథ్యం ఇస్తున్నాడు ఎప్పుడెప్పుడు కేవలం ఒక్కసారేనా కాదు ప్రతిసారి మీరు ఎప్పుడైతే మస్జిద్కు వెళ్తారో మరి మస్జిద్ నుండి తిరిగి వస్తారో అందుగురించి మహాశివులారా కనీసం పొద్దుకు పదిసార్లు మనకు ఇలాంటి ఆతిథ్యం స్వర్గంలో లభిస్తూ ఉంటుంది కానీ ఎవరైతే సామూహికంగా నమాజ్ చేయరో వారు స్వయంగా ఇలాంటి ఆతిథ్యాన్ని తిరస్కరిస్తున్నవారవుతారు అల్లాహోక్ బర్ ఫ్రెండ్ దావతిస్తే అయ్యో నేను స్వీకరించకుంటే ఎక్కడా అతని మనసును బాధ కలుగుతుందో అని ఆలోచిస్తాము కడుపు నిండి ఉన్నా కానీ వెళ్ళిపోతాము కేవలం అతని మనస్తృప్తి కొరకు కానీ స్వర్గం యొక్క ఆతిథ్యానికి మనం ఎంత అవసరం పడి ఉన్నాము మరి అల్లాహుతాల మనల్ని పిలుస్తున్నాడు అల్లాహన కొరకు ఈ ఆతిథ్యం సిద్ధపరుస్తున్నాడు మరి అల్లాహరబ్బులాలమీన్ అతని యొక్క ఆహ్వానాన్ని మనం స్వీకరించకుంటే మనం కూడా నష్టపోతాము అటు అల్లా యొక్క కోపం ఇంకా పెరిగిపోవచ్చు ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించామా సామూహికంగా నమాజును వదులుకున్నవారు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి ఐదు వేల నమాజులు అతి ప్రాముఖ్యమైన రెండు నమాజులు ఫజర్ మరియు ఆసర్ ఎక్కువ మంది వ్యాపారంలో ఉన్నవారి ఈ రెండు నమాజులు మిస్ అవుతూ ఉంటాయి అందుగురించి ప్రవక్త సల్లూ అలీ వసల్లం ప్రత్యేకంగా వీటి వైపునకు శ్రద్ధ చూపుతూ మన్ సొల్లల్ బర్దైన్ దహలల్ జన్న అని తెలిపారు మరక ఉల్లేఖనములో లైయలి జన్నారా మన్ సల్లా కబ్లతుల్ ఉషమ్సి వ కబ్ల గరుబిహా యవరైతే చల్లని రెండు సమయాల నమాజులు చేస్తారో వారు స్వర్గములో ప్రవేశిస్తారు అని మరక ఉల్లేఖనములో యవరైతే సూర్యోదయానికంటే ముందు అంటే ఫజర్ మరియు సూర్యాస్తమయానికంటే ముందు అంటే అసర్ ఈ రెండు నవాజులు పాబందిగా చేస్తూ ఉంటారో వారు నరకములో ప్రవేశించారు మరి మనం ఇంతకు ముందే స్వర్గంలో లభించే అతి గొప్ప వరం అతి గొప్ప అనుగ్రహం అల్లా యొక్క దర్శనం ఆ శీర్షికలో కూడా ఈ భావానికి సంబంధించిన హదీతి విని ఉన్నాము ఎవరైతే అల్లా దర్శనం పొందాలని కోరుతున్నారో వారు ఐదు నమాజులను కూడా వదలకూడదు ప్రత్యేకంగా ఫజరు మరియు అసరనైతే ఏమాత్రం విడనాడకూడదు ఇంకా మహాశివులారా నమాజులకు మనం వస్తాము ప్రతి నమాజ్ సందర్భంలో ఇమాం బాధ్యత ఏమిటంటే సవ్వు సుఫూఫకుం మీరు మీ పంక్తులను సరి చేసుకోండి మీరు నమాజులో నిలబడి ఉన్న సఫ్ ఏదైతే ఉందో దాన్ని సరిచేసుకోండి ఒకరు వెనుక ఒకరు ముందు ఈ విధంగా కాకుండా అందరూ సమానంగా ఉండాలి అని ఇమాం తెలియజేస్తూ ఉండాలి గుర్తు ఉండాలి మరి ఇక ఎవరైతే ఆ సఫ్లో ఉన్నవారు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంధిని కూడా మూసివేసి దగ్గరిగా నిలబడతారు అలాంటి వారికి కూడా ఎంత గొప్ప శుభవార్త స్వర్గం గురించి ఇవ్వబడిందో ఈ హదీఫ్ను వినండి షేఖల్బానీ రెహమహుల్లా సహ్ ఇబ్ని మాజాలో దీనిని ప్రస్తావించారు నిశ్చయంగా అల్లాహ్ మరియు అల్లాహ యొక్క దూతలు స్వలాత్ పంపుతారు ఎవరిపై ఎవరైతే సఫ్లను కలిపి ఉంచుతారో వాటి మధ్యలో ఎలాంటి సందు ఉండకుండా కలిపి ఉంచుతారో అలాంటి వారి గురించి దైవదూతలు కూడా మరియు అల్లాహ్ కూడా సొలాత్ పంపుతారు అల్లాహ సలాత్ పంపడం అంటే అల్లాహ్ వారి గురించి దగ్గరగా ఉన్నటువంటి దైవదూతల ముందు ప్రశంసించడం మరియు దైవదూతలు సరాత్ పంపడం అంటే ఓ అల్లాహ వీరిని కరుణించు వీరి పాపాలను క్షమించు వీరి మన్నించు అని దువా చేయడం ఇంకా ప్రవక్త సలహా సలం చెప్పారు ఎవరైతే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంధిని మూసివేస్తారో అలాంటి వారి గురించి అల్లాహు తాల స్వర్గంలో ఒక గృహం నిర్మిస్తాడు మరి వారి యొక్క స్థానాన్ని పెంచుతాడు ఇంత గొప్ప దృష్టం గమనించండి ఇంకా మహాశివులారా ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతల కుర్సీ చదవడం ప్రవక్త సల్లల్లాహు అలూ వసలం తెలిపారు మన్కర ఆయతల కుర్సీ దుబుర కుల్లి సోలాతిన్ లమిల్ జిల్లా ఎవరైతే ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత ఆయతలు కురిసి చదువుతారో వారు స్వర్గంలో ప్రవేశించడానికి మరియు వారికి మధ్యలో కేవలం చావు మాత్రమే అడ్డుగా ఉంది అందుగురించి అల్లాహులాహ ఇల్లాహు అల్య్యూం ూరతుల్ బకారా సూర నంబర్ రెండు ఆయత్ నంబర్ రెండు వందల యాభై ఐదు దీనిని మీరు కంఠస్థం చేసుకోండి కంఠస్థం చేసుకోలేకపోతే కనీసం ఒక చిన్న చిట్టీలో రాసి ఉంచుకోండి మీకు తెలిసిన భాషలో ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత తీసి చూసి చదువుకోండి ఎలాంటి పాపం లేదు ఎలాంటి పుణ్యం తరగదు ఇంకా సోదరా సోదరి మనారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో ప్రతిరోజు పదిహేడు ఫర్జ్ రఖాతులు ఐదు పూటల నమాజుల్లో పదిహేడు ఫర్జ్ రఖాతులు కదా ఫజర్లో రెండు జహర్లో నాలుగు ఆరు అసర్లో నాలుగు పది మహరీబ్లో మూడు పదమూడు ఇషాలో నాలుగు పదిహేడు ఈ పదిహేడు రకాతులు కాకుండా పన్నెండు రకాతులు అదనంగా చదువుతూ ఉండడం ఇది కూడా స్వర్గానికే కారణం కాదు స్వర్గంలో ఒక ఇల్లు దీని మూలంగా మనకు నిర్మించబడుతుంది ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం తెలిపారు మన్ సొల్ల సింతైరల్ ఫర్య బర్న్ అల్లాహు అహుబై తన్ పిలిచన్న ఎవరైతే ప్రతిరోజు రేయింబవల్లలో అంటే ప్రతిరోజు రేయింబవల్లలో ఫర్జ్ కాకుండా నఫిల్గా అదనంగా పన్నెండు రకాతులు నమాజ్ చేస్తూ ఉంటారో వారి గురించి స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించబడుతుంది ఆ పన్నెండు రకాతులు ఎలా ఫజర్ కంటే ముందు రెండు జొహర్ కంటే ముందు నాలుగు ఆరు జొహర్ తర్వాత రెండు ఎనిమిది మరీ తర్వాత రెండు పది ఇషా తర్వాత రెండు పన్నెండు ఇంకా మహాశివులారా ఈ హదీత్ను కూడా వినండి దీని ద్వారా మనకు సలాతు దుహా చాష్ నమాజ్ యొక్క నాలుగు రకాతులు మరియు దుహర్ కంటే ముందు నాలుగు రకాతులు చదవడంలో ఏమిటి ఘనత అది తెలుస్తుంది మన్ సొల్ల దుహా అర్బాన్ వకబులల్ ఊల అర్బాన్ బునియలహు బైతున్ఫిల్చన్నా ఎవరైతే చాష్ నమాజ్ నాలుగు రకాతులు మరియు జొహర్ కంటే ముందు నాలుగు రకాలు చేస్తారో వారి గురించి స్వర్గంలో ఒక గృహం సిద్ధం అవుతుంది ఒక గృహం తయారు చేయబడుతుంది జొహర్ కంటే ముందు నాలుగు అంటే అర్థమవుతాయి కానీ చాష్ నమాజ్ అంటే ఏంటి సూర్యోదయం తర్వాత ఒక పదిహేను నిమిషాల నుండి దీని సమయం మొదలవుతుంది మరియు పొద్దు వాలేకి ఒక పదిహేను నిమిషాల ముందు వరకు దీని సమయం ఉంటుంది ఈ నమాజ్ ఈ మధ్య సమయంలో అంటే సూర్యోదయం అయ్యాక పదిహేను నిమిషాల నుండి పొద్దు వాలేకి పదిహేను నిమిషాల ముందు వరకు ఈ మధ్యలో చదివే నమాజును సలాతు దుహా అంటారు కనీసం రెండు చదవాలి నాలుగు చదివితే ఈ లాభం ఉంది స్వర్గంలో ఒక గృహం నిర్మించబడుతుంది ఆరు చేయవచ్చు ఎనిమిది చేయవచ్చు అంతకంటే ఎక్కువ కూడా చేయవచ్చు కనీసం రెండు రకాలు చేస్తే మూడు వందల అరవై దానాలు దాన ధర్మాలు చేసినటువంటి పుణ్యం లభిస్తుంది ఇంకా మహాశివులారా స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలు ఇంకా ఉన్నాయి స్వర్గానికి తీసుకెళ్లే సత్కార్యాలలో తహజద్ నమాజ్ చేయడం మరియు సహర్ సమయంలో అంటే ఫజర్ కంటే ముందు సహరీ భుజించే సమయం ఏదైతే ఉంటుందో దానిని వక్తు సహర్ సమయమని అంటారు ఆ సమయంలో అధికంగా ఇస్తిగ్ఫార్ చేయడం అంటే ఓ అల్లాహ నా పాపాలని మన్నించు ఓ అల్లాహ్ నా పాపాలని ప్రక్షాళనం చేయు ఓ అల్లాహ్ నా పాపాలను క్షమించు అస్థ ఫిరుల్లాహ అస్థిరుల్లాహ అల్లాహు మహ్ఫిర్లీ అల్లాహు మహిర్లీ అస్థ ఫిరుల్లాహ ఓ అతూబు ఇలయ్ అస్థ ఈ విధంగా అరబీలో అరబీ రాకుంటే ఉర్దూలో ఉర్దూ రాకుంటే తెలుగులో మనకు వచ్చిన భాషలో మనం అల్లాతో మన ప్రతి పాపం నుండి క్షమాపణ కోరుతూ ఉండాలి ఇది క్షమాపణ కోరడం అంటే ఏదో చెంపలు కొట్టుకోవడం లేదా కేవలం నోటితో క్షమాపణ కోరుతున్న క్షమించు క్షమించు క్షమించు అని ఏదో జపించినట్లు కాదు మనం చేసిన పాపాలని గుర్తు చేసుకొని అల్లా వాటిని క్షమించు కోరడం అల్లాతో అర్థించడం మరియు ఆ పాపాలు చేయకుండా జాగ్రత్త పడే ప్రయత్నం కూడా చేయాలి అల్లాహతాలా తహజుద్ యొక్క ఘనతలో తహ్జుద్ చేసే వారికి స్వర్గం ఉన్నది అన్నటువంటి శుభవార్త ఇస్తూ సూర్య అలిఫిల్లామ్మి సజ్జ్దాలో తెలిపాడు వారి పడకల నుండి వారి యొక్క శరీరాలు వారి యొక్క ప్రక్కలు వేరవుతాయి వారు నిలబడి కూర్చుండి అల్లాతో దువా చేస్తూ ఉంటారు అల్లాతో భయపడుతూ ఉంటారు అతని శిక్ష నుండి మరియు అతని యొక్క కారుణ్యం పట్ల ఆశ కలిగి కూడా ఉంటారు మరియు అల్లా ప్రసాదించిన దానిని అల్లా ప్రసాదించిన దానిలో నుండి ఖర్చు చేస్తూ ఉంటారు కూడా ఫలా తాల ముసు మిన్ కుర్రతి ఆయున్ జజా అమ్మిన్ ఇలాంటి పుణ్యాలు చేసేవారికి ఇలాంటి దాన ధర్మాలు చేసేవారికి ఇలా తహజుద్లో నిలబడేవారికి ఇలా రాత్రి సమయంలో దువా చేసేవారికి ఇలా సహర్ సమయంలో ఇస్తహార్ చేసేవారికి అల్లాహోతాలా ఏ విషయాలు వారికి స్వర్గంలో దాచి ఉంచాడో ఏ ప్రాణికి తెలియదు ఇది వారు చేస్తున్న సత్కర్మలకు ఫలితంగా ఇంకా సూర్యదార్యాత్ అల్లా తెలిపాడు ఇన్ అల్ ముత్త జన్నాతి ఒయూన్ నిశ్చయంగా ముత్తఖీన్ తక్కువ పాటించేవారు భయభక్తులు కలిగిన వారు స్వర్గవనాల్లో నీళ్ళ ఊటలు వచ్చేటువంటి అందమైన ప్రదేశాల్లో ఉంటారు ఆ తర్వాత తర్వాత మళ్ళీ అల్లా తెలిపాడు హుమ్ ఈ ముత్తఖీన్ ఎవరు తక్కువ పాటించేవారు ఎవరు ఎవరికీ స్వర్గంలో ఇలాంటి ఉన్నత స్థానాలు మంచి విషయాలు ఉన్నాయి ఎవరైతే రాత్రి వేళ తక్కువ పడుకొని వాట్సాప్లో గడిపేవాళ్ళు కాదు కాను ఖలీలమ్మినల్లైలి మాయహజూన్ వారు రాత్రి వేళలో చాలా తక్కువగా పడుకుంటారు ఎందుకు తక్కువ పడుకుంటారు చూసుకుంటూ ఉండడానికా వారు రాత్రి ఎందుకు తక్కువ పడుకుంటారు వాట్సాప్లో చాటింగ్లు చేసుకుంటూ ఎస్ఎంఎస్లు పంపుకుంటూ ఉండడానిక వారు రాత్రి వేళలో తక్కువగా ఎందుకు పడుకుంటారు యూట్యూబ్లలో అల్లాకు ఇష్టం లేని కార్యాలు చూస్తూ ఉండడానికా కాదు రాత్రి వేళ వారు అల్లా ఎదుట నిలబడి ఆరాధన చేస్తూ సహజ సమయంలో ఓ అల్లా జరి మాతో జరిగిన పాపాన్ని నీవు మన్నించు మమ్మల్ని క్షమించు ఓ అల్లా అని వారు వేడుకుంటూ ఉంటారు ప్రవక్త సలల్లాహలి వసల్లం తెలిపారు అయ్యోహన్నాస్ ఓ ప్రజలారా ప్రజలారా ఓ ప్రజలారా అఫ్ సలాం సలాంను అధికంగా వ్యాప్తించండి ఎందుకంటే ఇందువల్ల శాంతి కలుగుతుంది అత ఏముత్మ్ తినిపిస్తూ ఉండండి వసిలుల్ అర్హాం బంధుత్వాలను కలుపుతూ ఉండండి అప్షుస్ సలాం సలాంను వ్యాప్తి చేయండి వ్యాపించండి అధికంగా అత ఏముత్ అన్నం తినిపిస్తూ ఉండండి వసిలుల్ అర్హాం బంధుత్వాలను పెంచుతూ ఉండండి వసల్లు బిల్లైలి వన్నా సూనియాం ప్రజలు పడుకుని ఉన్న సందర్భంలో మీరు అల్లా ఎదుట నిలబడి నమాజ్ చేస్తు ఉండండి తద్ హులుల్ జన్నత బి సలాం స్వర్గంలో కూడా ఎంతో ప్రశాంతంగా సలాం సలాం అంటూ అభివందనలు మీకు తెలియజేస్తూ ఉండే సందర్భంలో మీరు శాంతిగా ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశించండి అల్లాహోద తిరిమిదిలోనేది సహీ అది ఇంత గొప్ప అదృష్టవంతులు గమనించండి అల్లాహ నాకు మీకు ఆ రాత్రి వేళల్లో ఫిలింలు సీరియల్లు యూట్యూబ్లు ఇలాంటి పాపాల్లో పడకుండా అల్లా ఎదుట పాటు కొన్ని క్షణాలు అయినా గడిపి ఆయన ముందు ఏడుచుకుంటూ మన పాపాల విషయంలో మన్నింపు కోరుతూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక రాత్రి వేళ అల్లా ఎదుట నిలబడి నమాజ్ చేయడం సహర్ సమయంలో ఇస్తిర్ఫార్ చేయడం ఇంత గొప్ప ఘనత విషయం దీనికి సంబంధించిన మరొక హదీతి కూడా వినండి అందులో మరికొన్ని సత్కార్యాల గురించి కూడా బోధపడుతుంది మరియు స్వర్గంలో ఎత్తైన భవనాల్లో ఎంత ఉత్తమ స్థానం లభిస్తుందో అది కూడా ఆలోచించండి ఆశించండి కేవలం ఆశయే కాదు ఆచరణ రూపంలో దానిని సాధించే ప్రయత్నం చేయండి ఇన్ ఫిల్ జన్ అన్ స్వర్గంలో ఎత్తైన ప్రదేశాల్లో భవనాలు ఉన్నాయి యురునుహా వాహిరిహ లోపలి నుండి బయట బయట నుండి లోపల కనబడుతూ ఉంటుంది అలాంటి ఎత్తైన భవనాలు ఎవరి గురించి ఉన్నాయి అల్లాహ్ వాటిని సిద్ధపరిచాడు లిమన్ అత ఆమ్ ఎవరైతే అన్నం తినిపిస్తారో మాటలో మృదుత్వం మృదువైన మాట ఎవరితో మాట్లాడినా ఎంతో మెత్తగా కఠినంగా కాకుండా మెత్తగా మాట్లాడుతాడు వతబ సుయామ్ మరియు ఉపవాసాలు నఫిల్ ఉపవాసాలు పాటిస్తూ ఉంటాడు వసల్లా బిల్లైలి వన్నా సునియాం ప్రజలు పడుకొని ఉన్న సందర్భంలో నమాజ్ చేస్తూ ఉంటాడు ఎన్ని విషయాలు నాలుగు విషయాలు ఇందులో వచ్చాయి అల్లా వాటిని సిద్ధపరిచాడు లిమన్ అతామ తామ్ అన్నం తినిపించేవారికి అలానల్ కలాం మాటలో మెతక వైఖరిని అవలంబించిన వారికి ఉపవాసాలు పాటిస్తూ ఉండేవారికి ప్రజలు పడుకున్న సమయంలో నిలబడి నమాజ్ చేస్తున్న వారికి అల్లా ఇలాంటి నాలుగు సద్గుణాలు కూడా మంచి అలవాట్లు కూడా అవలంబించేటువంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక ఇంకా మహాశివులారా స్వర్గంలో ప్రవేశించాలంటే పిసినారితనం దూరం కావాలి అల్లహ మనకు ఏది ప్రసాదించాడో ఏ కొంచెమైనా కానీ అందులో ఒక చిన్న భాగమైనా మనం దానం చేస్తూ ఉండాలి దాన ధర్మాలు కూడా మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తాయి దాన ధర్మాలు స్వర్గానికి తీసుకెళ్తాయి అనే విషయంలో కురాన్లో ఎన్నో ఆయతలున్నాయి ఎన్నో ఆయతలున్నాయి ఒక ఆయతు మనం చదివి ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లాసలం వారికి కొన్ని హదీతులు కూడా తెలుసుకుందాము సూర్య రాద్ ఆయత నంబర్ ఇరవై రెండు ఇరవై మూడులో వల్లదీన సొబరుతిగా అవజీర భీం తమ ప్రభు సంతోషపడాలని కేవలం ఆయన సంతృష్టి కొరకే సహనం వహిస్తారో ఓ అకాముస్వలా నమాజు పాటిస్తూ ఉంటారో ఓ అన్ఫు మిమ్మ రజక్నాహు సిర్రో ఓ అలానియా మరియు మేము వారికి ఏదైతే ప్రసాదించామో దానిలో నుండి గుప్తంగా మరియు బహిరంగంగా దానం చేస్తూ ఉంటారు ఖర్చు పెడుతూ ఉంటారు హసనతి మరియు వారికి చెడు ఎదురవుతే మంచితో దాన్ని రద్దు చేస్తారు చెడు యొక్క సమాధానం చెడుగా ఇవ్వకుండా మంచి రీతిలో ఇచ్చే ప్రయత్నం చేస్తారుబద్దార్ ఇలాంటి వారి గురించే స్వర్గంలో ఉత్తమమైన ప్రదేశం ఉంది జన్నాతో ఆదని వారి గురించే స్వర్గంలో జన్నాతే అదన్ ఎల్లకాలం ఉండే స్వర్గాలు ఈ విధంగా మహాశివులారా దాన ధర్మాలు ఒకరు మనతోని చెడుగా ప్రవర్తిస్తే మనము కూడా అలాగే వారితో రిప్లై ఇవ్వకుండా ఉత్తమ రీతిలో వెలగడం నమాజు పాబందీగా చేయడం ఏ కష్టాలు వచ్చినా భరించడం ఓపిక సహనం వహించడం స్వర్గానికి తీసుకెళ్తాయి ఇసుక కార్యాలన్నీ కూడా మరియు ముసరద్ అహ్మద్ సుర నిసాయి ముస్త్ర ఖాకిమ్లోని హదీద్ షెహల్బానీ రెహమహుల్లా సహీల్ జామీలో ప్రస్తావించారు మామిన్ ముస్లిమిన్ యున్ఫికు మిన్ కుల్లి మాలిన్ లహు జౌజై నిఫి సబీలి ఏ ముస్లిం అయితే తన వద్ద ఉన్న సొమ్ము అన్ని నుండి రెండు రెండు వస్తువులు అల్లా మార్గంలో ఇస్తూ ఉంటాడో ఖర్చు పెడుతూ ఉంటాడో ఇల్లా ఇస్తక్బలతుహు హజబతుల్ జన్నతి కుల్లు ఇలా మాయిందహు స్వర్గపు దారాల వద్ద ఉన్నటువంటి కాపలదారులందరూ కూడా ప్రతి ఒక్కరూ తమ వైపునకు ఆహ్వానిస్తూ మా దగ్గర నుండి మీరు ప్రవేశించండి మా దగ్గర నుండి మీరు ప్రవేశించండి అని ఆహ్వానిస్తూ ఉంటారు అల్లహరం అల్లా మార్గంలో ఖర్చు పెట్టడం ఎంత గొప్ప పుణ్యకార్యమో గమనించండి హాఫిద్హజర్ అస్కలాని రహమతుల్లా అలై ఇస్వాితమీజ్ ఇస్హాబాలో అబూ దహ్దా అన్సారి రజయల్లాహుతాహు గారి యొక్క విచిత్రమైన సంఘటన పేర్కొన్నారు విశ్వాసం ఉంటుందో గమనించండి స్వర్గాన్ని పొందాలన్న ఆశ ఏదైనా ఖర్చు పెట్టడానికి ఎలా సిద్ధమవుతాడో ఇద్దరిలో ఒక చిన్న గొడవ తలెత్తింది ఒక వ్యక్తి తన గోడ లేపుకుంటున్నాడు తన పక్క భూమి వాణి యొక్క ఒక చెట్టు అడ్డం వస్తుంది అతనితో మాట్లాడాడు కానీ అతడు మాత్రం మంచి సమాధానం ఇవ్వనందుకు ప్రవక్త సల్లల్లాహీసలం వద్దకు ఈ సమస్య వచ్చింది ప్రవక్త ఆ వ్యక్తితో నీవు నీ సోదరునికి ఆ ఒక చెట్టు ఇచ్చేసే దానికి బదులుగా నీకు స్వర్గంలో ఒక చెట్టు లభిస్తుంది అని శుభవార్త ఇచ్చారు అల్లహార్ నీవు ఈ ఖజూరపు చెట్టు నీ ఆ సోదరునికి ఇచ్చేస్తే స్వర్గంలో నీకు ఈ ఖజూరపు చెట్టు లభిస్తుంది ఆ వ్యక్తి ప్రవక్త మాటను కూడా పట్టించుకోలేదు అబుధ హదార్ అది ఎల్లాహోతనో అక్కడే ఉన్నారు ప్రవక్త నేను నా తోట మొత్తం ఈ ఒక్క చెట్టుకు బదులుగా ఇతనికి ఇచ్చేస్తే స్వర్గంలో ఆ ఖజూరపు చెట్టు నాకు లభిస్తుందా అల్లాహోత్ ప్రవక్త సల్లల్లాహో అలైవ సెప్పారు ఒక్క చెట్టు ఏమిటి నీ తోటలో ఉన్న ప్రతి చెట్టుకు బదులుగా ఒక చెట్టు అక్కడ లభిస్తుంది అని అబూ దహ్దా తన ఆ తోటనంతా కేవలం ఆ ఒక్క చెట్టుకు బదులుగా అల్లా మార్గంలో ఇచ్చేసాడు గమనించండి స్వర్గం లభిస్తుంది అన్నటువంటి కాంక్ష ఎలా అల్లా మార్గంలో ఖర్చు పెట్టడానికి మనసును పెద్దగా చేస్తుంది అల్లాహతల ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక మనం అన్ని రకాల సత్కార్యాల్లో మునుముందుగా ఉండే అటువంటి సద్భాగ్యం అలా మనందరికీ ప్రసాదించుగాక అయితే మహాశివులారా ఇంతటితో మన ఈ శీర్షిక సమాప్తం కాలేదు ఇన్షాల్లా మరికొన్ని సత్కార్యాల గురించి తర్వాత భాగంలో కూడా మనం తెలుసుకుంటాము మీరు వేచిస్తూ ఉండండి జజాక్ వలసం వరమ వ్యూ